సమానంగా ఉన్నది మామూలు అంటే అర్థం అందరిలో సమానంగా ఉన్నది ఏమిటి భ్రాంతి నిమిత్తే అజ్ఞాని మొత్తం సమాజం మొత్తం మీద అందరిలో కూడా ఈ పుత్రమిత్రాది భ్రాంతికి నిమిత్తమైన అజ్ఞానము ఏమిటి అజ్ఞానము ఈ దేహముతోటి ఐడెంటిఫై ఉండడం వీడు దేహంతో ఐడెంటిఫై ఎదురువాడు పుత్తాలు కదా కాబట్టి సర్వజన సాధారణమై ఉండగా సర్వజన సమానమై ఉండగా ఉపలభే ఉపాలభే నిన్ను ఒక్కన్ని మాత్రమే నేను తిడుతున్నానా ఏమీ ఉపాలభే ఉత్తమ పురుష యకవచనం నిన్ను ఒక్కన్ని మాత్రమే నిన్ను తింటుతున్నానా నేను లేదు అని అర్థం ఎందుకంటే నిన్ను ఒక్కన్ని నేను తెచ్చట్లేదు ఈ అజ్ఞానం అన్నది సర్వజన సమానంగా ఉన్నది ఇందువల్ల ఎందుకండి జనమందరిలో కూడా ఈ అజ్ఞానం అలాగే ఉందంటే వాట్ ఈస్ ద రీజన్ ఫరీ అయం ఆత్మా ప్రకృత అంటే మీ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో చర్చించబడుతున్న అంశమేమిటి ఆత్మ అదో నిత్య శాశ్వత వయము పురాణహాని మొదలుపెట్టి ఆత్మస్వరూపాన్ని విచారణ చేస్తూ వస్తున్నామే అటువంటి ఆత్మస్వరూపము ఆత్మతత్వము ఆత్మ అంటే మీరే మరో ఆత్మ అంటే యువర్ ఎసెన్షియల్ నేచర్ ఈ ఆత్మతత్వము దుర్విజ్ఞేయ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 అంటే వెళ్ళుటకు శ్యం అగమ్యము అంటే వెళ్ళుటకు శ్యము కానీ దుర్గమ్యము లేక దుర్గమము అంటే దుఃఖేణ గంతుం శక్త కష్టపడితే గాని వెళ్ళలేదు అని అర్థం దుర్విజ్ఞ ఇప్పుడు సపోజ్ తెలుసుకోవడం అసంభవం అనుకోండి ఇంక పాఠం ఎందుకండి దుర్విజ్ఞేయ కష్టపడితే గాని తెలుసుకోవడం కుదరదు లేదు కష్టపడ్డామంటే ఏమిటండే కష్టపడ్డామంటే మూడు రకాలుగా చెప్పారు చెత్త త్యక్తవ్య ప్రాప్త ప్రాప్తవ్యక్తవ్య అంటే విడిచిపెట్టవలసిన వాడిని వీడు విడిచిపెట్టి ఉన్నాడు ప్రాప్త పొందవలసిన వాటిని పొంది ఉన్నాడు జ్ఞాత జ్ఞాతవ్య తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొని ఉన్నాడు అప్పుడు ఆత్మవిచారం చేస్తే వీడికి తెలుసుకుంది లేకపోతే తెలియదు అందుకే కొంతమంది ఆత్మవిచారం శ్రవణం అన్నది అలా సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు పాటికేళ్ళ నుంచి శ్రవణం చేస్తూ ఉంటాం నేను చాలా మంది నెరవేరున్నటువంటి వాళ్ళు మామూలుగా వస్తువులు చేసుకుంటూ కొంతమంది అయితే ఒక కొంతమంది ఒక మహాత్ముడు అన్నాడు నాతోటి ప్రొఫెషనల్ లిజిన అంటే అదొక ప్రొఫెషన్ కింద అలా వేదాంతం వింటూ ఉన్నాం అంతే వేదాంతం అని ఏదో వింటూ ఉన్నాం సంథింగ్ సంథింగ్ సూపర్ఫిషియల్ గా ఏదో వింటూ ఉన్నాం ఆత్మ ఆత్మ నిత్యము నిర్వికారము ఆత్మకు అస్తృత్వ హోక్తృత్వాలు ఉండవు అని ఇంకా నేను కొంత లోతుగా చెప్తున్నా ఇంకా సూపర్ఫిషియల్ గా అలా వింటూ ఉన్నాం ఆత్మకి మరణం లేదు ఆత్మ నిత్యమో క్షమదానికి సో ఆత్మ బ్రహ్మ ఇది పైగా ఆత్మ బ్రహ్మ అదేదో అండి బ్రహ్మకి ఆత్మకి భేదం ఏం లేదు అంటే అభిప్రాయం బ్రహ్మ ఈ తూర్పు దిక్కునుంది ఆత్మ ఈ పశ్చిమ దిక్కునుంది అలా బ్రహ్మ పడతామేమో అలాగేం కాదు రెండో అక్కడ ఎక్కడో ఉన్నాయి రెండో ఒకటేనాయి అక్కడెక్కడో ఉన్నాయి ఈ ఈ వేదాంతం ఇది దానివల్ల ఏం వర్కౌట్ కాదు ఎన్నేళ్లు విన్నా మనిషిలో అభివృద్ధి రాదు ఎందుకంటే ఇగో ఈ ప్రిపరేషన్ లేకపోవడం కదా ఆత్మ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 అనుభవానికి రాదు ఇంకేదో చిలక చిలక రామనామాన్ని పలికినట్టుగా చిలక ఉందనుకోండి ఒకేదో కథలో చెప్తారు మన్ననమేశ్వరుని గృహం ముందు ఓ చిలక ఉండేది ఆ చిలక ఎప్పుడు మీమాంస వాఖ్య సూత్రాలు తాతో ధర్మ జిజ్ఞాస అని అంటూ ఉండేది అనే మీమాంస సూత్రాలని చెప్తూ ఉండేది అదే ఊళ్ళో సారా దుకాణం దగ్గర ఇంకో చిలక ఉంది వాళ్ళు పెడతారు చిలక చిలక పెట్టడానికేం మహాభాగ్యం అది ఆ సారా దుకాణపు పరిభాషలో అది మాట్లాడుతూ ఉంది అది చెడిపోయింది లేదు ఇది బాగుపడ్డది అలా ఓకే చిలక చిలకద్ద కాబట్టి సో కామక్రోధాది బ్యాగేజీ లైఫ్ లో బ్యాగేజ్ చాలా పెట్టుకుంటారు జనాలు ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకుంటారు పెట్టుకునే ఏదో కొంత గీతని ఇవనే ఇవన్నీ they they want it uh, so as a topping on uh, a pizza pizza topping and so pizza mida meeku pizza me choose meeku telusa teledana yatra anunde ippudu pizza description is that it is a uh, 5 dollars 495 untundi 495 our description there are a set of toppings you can choose from సో ఒక వర్టికుల టాపిక్ పైన వేస్తాడనమాట ఇప్పుడు పెసరొక్క మీద ఉలుపే ముక్కలు వేసినట్టుగా వేస్తాడు అలాగే టాపింగ్ ఒకటి వేస్తాడు స్పెషల్ టాపింగ్ యూ కెన్ చూసి మష్రూమ్స్ టాపింగ్ లేకపోతే ఏదో సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ టాపింగ్ ఏదో క్యాప్స్ ఏదో టాపింగ్ వేస్తే టాపింగ్ ద టాపింగ్ ఈజ్ सो पीजा कुछ आ टाकिंग अड़ते हि वि अलागे चक्कर इं बाकी पिलू मनवा मनवरा तरह पूजल पुनस्कार कर्म दाना धर्मा मत इवी मं निजा के तरह भोग पार इवन उ बर्तडे पार्टी आ पार्टी अन्नी नड़चिपत अन् भोग नीत अंट महात्म अच्छी అప్పుడప్పుడు ఆత్మ బ్రహ్మా అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ మహాత్ముడికి వీళ్ళు అవసరం వీళ్ళకి మహాత్ముడు అవసరం మహాత్ముడికి వాళ్ళు అవసరం అనేటి ఈ మహాత్ములు ఏవో ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి దానికి డబ్బు కావాల్సి ఉంటుంది ఈ మహా అంటే ప్రాజెక్ట్స్కి డబ్బు కావాల్సి వస్తే ఇంకా గొప్ప విశేషం ఏదో పాపం ఏదో సమాజ సేవ కోసం డబ్బు కావాల్సి వచ్చిందంటే పర్వాలేదు ఇప్పుడు ఆ మహాత్ముడికి సపోజ్ ఎయిర్ కండిషన్ కారులోనే ప్రయాణం చేసి అలవాటు ఉంది అనుకోండి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 it will not work either way and to that extent it works the mahatmundi he wants some good amount of money and support he will get it and they want some spirit. they feel good feel, feel good about it industrialist ko tieshwar lo unnaru ankonde mahatmundi digira oka ashirvadichu chusukona atma brahman vinayshoste they feel good about it and so to that extent it helps them danavalla bhavishyathmo బహుశా వాళ్ళకేదనా ఆ సంస్కారం అబ్బి వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే రావచ్చు బట్ ఇట్ ఓంట్ వర్క్ దట్ వైక్ ఆఫ్ లైఫ్ బ్యాగేజ్ ఉంటుంది దట్ యు హివ్ బిహైండ్ ప్రాప్త ప్రాప్తవ్య పొందాల్సినవి కొన్ని ఉన్నాయి క్షమధమ మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం వైరాగ్యం వివేక వైరాగ్యములు ఇవి పొందాలి ప్రాప్త ప్రాప్తవ్యత జ్ఞాతవ్య తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవేమిటంటే కొంచెం సంస్కృతం ఉపసనంత సంస్కృత జ్ఞానం తర్వాత భగవద్గీతలో ఏమో కొంత బేసిక్ ఇన్ఫర్మేషను ఇలాంటివి కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఏమో కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి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 ఈ అజ్ఞానము సర్వసమానంగా ఉన్నది కాబట్టి ఆత్మ చాలా దుర్విజ్ఞేయము సుమా అని అన్నాడు అని కథం దుర్విజ్ఞేయ ఎలాగండి దుర్విజ్ఞేయము చాలా కష్టపడితే కానీ తెలుసుకోవటం సంభవం కాదు చాలా కష్టం తెలుసుకోవటం అని అన్నారే హౌ ఈ ప్లీజ్ ఎలాబరేట్ అంద అది కొంచెం వివరించి అన్నట్లయితే దానికి సమాధానంగా ఈ శ్లోకము వచ్చుతున్నది అని అవతారికి సో కశ్చిత్నం ఆశ్చర్యవత్ పశ్యతి అది ఈ ఆత్మస్వరూపాన్ని గురించి మీరు ఎక్కడైనా చెప్తే ఒకనొకడు ఒకనొకడు అంటే చాలా మంది చాలా మంది ఇటు అప్లెస్టు ఎవరి బడి సో మెనీ పీపుల్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ వెరీ అన్యూషువల్ థింగ్ ఎ వెరీ అవుట్ ఆఫ్ ది వే థింగ్ అండ్ మే నాట్ బీ పాసిబుల్ అట్ ఆల్ ఇలా ఇలా ఉంటుందా ఆత్మ అన్నట్టుగా చూస్తా శ్రీకృష్ణుడే ఎదరెదర చెప్పబోతున్నాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధయే జతామతి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అని వేలాది మందిలో ఎవడో ఒకడు తెలుసుకోగలుగుతాడు అని వేలాది మందిలో వాస్తవంలో అసలు ఏ సమ దీనికోసం కలియుగం అంచేతనే ఇక్కడ కలియుగం అని త్రేతాయుగం అని ఈ గోళ ఉండదు ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారా ఆ అలాగంటే ప్రసంగం ఎక్కడైనా విన్నారా గీతలో కానీ ఉపనిషత్తులో కానీ ఉండదు అలాగా ఆ ప్రసంగంలో అభిప్రాయం ఏంటంటే ఇది కలియుగం కాబట్టి మేమందరం ఇలా ఉండిపోయాం త్రేతాయుగం అయితే మేము ఎప్పుడో జ్ఞానం ఒక ధోరణి ఒకటి ఉంటుంది అలా ఉంటుంది అలాగే ఇక్కడ ఆ ప్రసంగమే లేదు కలియుగం లేదు త్రేతాయుగం లేదు ఏ యుగమైనా సరే కంసుడు ఏ యుగం వాడు ద్వాపరయుగం వాడు కాదు కంసుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగం కృష్ణావతారం అంతంలో కలియుగం వచ్చింది కంసుడు ద్వాపరయుగంలో రాజ్యమే లేదు వాడు రావణాసురుడు త్రేతాయుగం వాడు కాబట్టి అలాగే అక్కర్లేదు అధియుగాలు ఒకటే ది పాయింట్ ఈజ్ సో ఏ యుగంలోనైనా సరే ఆత్మస్వరూపము ఎడల ప్రేమ గలవాడు రుదు ఆశ్చర్యవత్ పశ్చితి కచ్చిదే అని తర్వాత ఇంకోటి మీరు ఎప్పుడైనా చూడండి భాగవతం భాగవతం వల్ల అయితే ఏదైనా మీరు మొదలుపెట్టారనుకోండి భగవద్గీత భాగవతం మొదలుపెట్టారనుకోండి కొంతమంది అసలు ఏమిటో చూద్దామని వస్తారు ముందుగా వింటారు విని ఈ ఆత్మ ఇది మన వల్ల కదం అదే మీరు ఏదో ఇంకొంచెం భక్తి భక్తి మంచిదే భక్తి తక్కువదని అభిప్రాయం కాదు కొంచెం అనుకూలంగా అంటే అసలు వచ్చిన పర్సన్ కింత బేసిస్ ఉంటుంది ఐఎమ్ ఐ హావ్ ఎ ఫ్యామిలీ ఐఎమ్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అండ్ ఐ హావ్ అకామిషన్ ఐఎమ్ ప్లానింగ్ టు అకాంప్లిష్ సమ్మోర్ నేను ఏదో పుణ్యం ఏదో చూసాను స్వర్గానికి వెళ్తాను అని ఇహలోకాన్ని గురించి పొరలోకా గురించి తన గురించి తనకు ఒక బేసిస్ ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ అండ్ సెట్ ఆఫ్ గ్రీవెన్సెస్ కొంత గ్రడ్జింగ్ ఇవన్నీ ఉంటాయి neer vaat nanitini ala maintain chestho you safeguard his persona and say something and then he will he will rise up to the occasion now you try to understand asalu meer munne modatike mosam iskochitlaaga <laughs> asalu nuvu nuu kartavika nuu bhaktavu nuu meek punyam ledhu meek paapam ledhu meek pitaleedu putrulu ledhu entha bhranti naaatma kartagaadu bhaktagaadu innaa modaladithe evuti aatma ani mati poku రుభుగీత అని ఒక టెక్స్ట్ ఉంది భగవాన్ నమ్ర మహర్షికి చాలా ఇష్టం ఉంది నన్ను ఎవరో రుభు గీత పాఠం చెప్పమన్నారు సరిపోని పాఠం చెప్పడానికి దాన్ని తీసి చూసి నేను నిర్ణయానికి వచ్చాను ఈ రుహుగీత మనం పాఠం చెప్పవద్దు అని అవ ఎందుకంటే ఆ సత్య ఆ చెప్పి సత్యాన్ని కుండబద్దల అంత హార్ష్గా చెప్తుంది ఎక్కడా మాటలని మిన్స్ నో మీన్సింగ్ ఆఫ్ వర్డ్స్ వెరీ స్ట్రెయిట్ కట్టెలు విరిచి పోయిలో పెడతాం చూడండి అలాగే వస్తుంది వాతావరణం ది వెర్సెస్ ఆఫ్ లైక్ దాట్ ఈవెన్ అష్టావక్ర గీత కూడా అలాగే ఉంటుంది కొంతవరకు వేదాంత డిండిము కూడా అదే ధోరణిలో నడుస్తుంది వేదాంత డిండిలో చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ చేస్తారు శంకరాచార్య ఆ స్టేట్మెంట్స్ చూసి నేను మతిపోయినట్లు అనిపించింది ఎందుకంటే ఏదైనా ఒక టెక్స్ట్ కి భాష్యం రాసి దాంట్లో ఆ టెక్స్ట్ ని బేసిస్ గా చేసుకుని రాయాలి ఇంకా టెక్స్ట్తో సంబంధం లేకుండా మన ఓన్ టెక్స్ట్ రాసాం అనుకోండి ఇంకేమీ నిరంకుశంగా రాసి పారవచ్చు మనకి ఎంత చెప్పాలని ఉంటే అంతా చెప్పవచ్చు అలా చెప్తారు దాంట్లో భాషాభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు భాషాదురభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు అంటే ఫలానా భాషే గొప్ప భాష అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఆత్మస్వరూపం తెలియకుపోతున్నారు అని ఈ విధంగా అన్ని రకాల బౌండరీలని కూడా బ్రేక్ చేసి పెట్టేస్తారు దేన్ని మిగలుతారు ది ఎంటైర్ బేసిస్ ఆ నూచి ది పర్సన్ ఈజ్ లివింగ్ ఈజ్ జస్ట్ డిస్ట్రాయ్ అలాగ గ్రంథం ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం మీద మీరు ఆయా పరిస్థితులకి ప్రభావితమై వేసుకున్న ఆరోపములే అన్నీ కూడా ఆత్మస్వరూపానికి వీటితోటి వేటితోటి సంబంధం లేదు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 ఆ చేదు మందుని పక్కన పారేసి ఆ అనుపానమే పట్టుకూర్చున్నారండి ఇంకా కథ తప్పించి ఆ కథతో బాటుగా చెప్పేటువంటి బోధ ఏదిగలదో పూర్తిగా తిలోతకాలు ఇచ్చేసి కేవలం కథను పట్టుకుని కూర్చుంటే అది న్యాయం కదది సో ఇప్పుడు మందు ఇచ్చి తేనెతో బాటుగా పిల్లవాడికి మందు తినిపించండి అని చెప్పేసి ఇస్తే ఈ మందు పట్ల అవతల పారేసి తేనె సీసా కొనుకొచ్చి పడితే తినిపిస్తే వారికి ఆ సంసారమనే రోగము సంసారము అది ఒక దానికి వైద్యం ఎలా అవుతున్నది సంసార రోగానికి చికిత్స కదా ఇది చికిత్స అంటే మరి కొంచెం చేదుంటుంది ఎనివే సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కఠినమైన విషయము ఎవడైతే ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడో ఆ దర్శించటము దట్ ఈజ్ ఎ వండర్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చితేనం ఆశ్చర్యవద్దతి తథైవ చాన్య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 అత్య ఎంత అద్భుతంగా ఉంది ఇది ఎంత అద్భుతమైన విషయం అలాగా ఆత్మస్వరూపమునందు పుణ్యపాపముల యొక్క సంపర్కము లేదా ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఓ స్టేట్మెంట్ ఒకటి ఉంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తా ఈ స్టేట్మెంట్ గనక మీరు దాన్ని హృదయపూర్వకంగా మీ ప్రేమతోటి ఆ స్టేట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదుటి నెత్తి మీద పిడుగు వేసినట్టు నా కర్మణా నో కనీయా నీవు చేసిన కర్మ పుణ్యకర్మ చేత ఈ ఆత్మకి మెరుగు లేదు మరొకడు చేయకపోవడం చేత ఆత్మకి తరువు లేదు దాని అర్థం ఏంటండి ది ఎంటైర్ బేసిస్ ఆఫ్ రిచువలిజం ఈజ్ నాక్కడ ఇన్ వన్ స్ట్రోక్ నాకాంతే అలా ఉంటుంది ఆశ్చర్యవ చైనమన్యశనవుతుంది ఆ వినేవాడు కూడా ఇలా ఉండేవిటండి పాఠం ఇలా ఉండేవిటండి ముక్కు మీద వేలేసుకోమాట విన్నా కూడా అర్థమైపోయిందనేమి అనుకోమీ లేదు శృత్వాప్యేనం వేద నచేవ కశ్చిత్ ఇక విండవే కాని విని దాంట్లో ఒక 0.0001 పాయింట్ జీరో జీరో జీరో వన్ శాతం తెలుసుకున్నా కూడా వాడుకుంటున్న అర్థమైపోతాడు అంతపిసరంతా కూడా మానవుడు తెలుసుకోకుండా కాలక్షేపం చేసేస్తున్నాడు ఏదో శ్రవణం చెప్తున్నా కదండి పాతికాల నుంచి శ్రవణం చేస్తున్నాం అలా ఒక ఆయన నాతో అన్నారు విని నేను ఆశ్చర్యపోయాను నాకేమనిపించిందంటే కొంచెం వినయం నేర్చుకుంటే బాగుంటుందేమో అని కృష్ణుడు కొంతమంది మాట్లాడే మాటలు చూస్తే కొంత వినయం నేర్చుకుంటే బాగుంటుంది ఒక ఆయన అతాను నేను పది ఉపనిషత్తులు భాష్యాలు చదివానండి బ్రహ్మసూత్ర భాష్యాలని నేను పాఠం చదివేశాను ఇంక ఇప్పుడు నేను వేదాంత శాస్త్రంలో చదవాల్సిందేమీ మిగిలి లేదు అని అన్నారు ఒక ఆయన అత అభినయం అని అనాలనిపించింది నాకు నోట ఓకే దెన్ వాట్ అన్నేనంటే ఆయన అదే ప్రశ్న దెన్ వాట్ అనే ఆయన అడిగితే అదే ఆ ప్రశ్నే దెన్ వాట్ నథింగ్ హ్యాపెండ్ అప్పుడు నేను కఠోపనిషత్తు పాఠం చెప్తున్నాను ఇక్కడే కఠోపనిషత్తు పాఠం చెప్తుంటే నేనున్నాను పోని పాఠానికి రండి అన్న అంటే ఏ పాఠం చెప్తున్నారంటే కఠోపనిషత్తు అంటే కఠోపనిషత్తుది ఏమిటండి నేను కఠోపనిషత్తు పదిహేను ఏళ్ల క్రితమే వినేశాను యంగ్ యంగ్ మిడిల్ ఏజ్ కాకమునిపే కఠోపనిషత్తు వినేశాను కఠోపనిషత్ ఏమిటి అన్నాడు పోనీ ఉండటం చెప్తున్నాను వస్తానంటే అది వినేశారు ఆయన ఏది అన్నీ వినేశాను ఏది ఏది వినలేదు కనుక కాబట్టి అంత అభినయం కూడదు అంటే దాని అభిప్రాయం స్వాప్యనం వేదన చేయకస్టి ఎంత శ్రవణం చేసినా కూడా ఆ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినట్లయితే తెలుసుకోవటం కష్టమే చూద్దాము భాష్యకారులు ఏమంటారు ఆశ్చర్యవత్ అదృష్టపూర్వమద్భుతం అకస్మా దృశ్యమానంతుల్యం ఆశ్చర్యవత్ ఆ పదానికి విగ్రహవాక్యం తేన తుల్యం అని ఎందుకు అన్నారంటే తేన తుల్యం వతి అని పాళిని గారి సూత్రం తేనతుల్యం అనే అర్థంలో వత్ అనే విధించారు కాబట్టి ఆశ్చర్యవత్ అయింది తేనతుల్యం ఆశ్చర్యవత్ సూత్రంలో మాటది తేనతుల్యం వతి సో ఆశ్చర్యము వంటిది ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యము వంటిది తేనతుల్యం కదా దానిలాంటిది ఆశ్చర్యవత్ ఆశ్చర్యము వంటిది ఆశ్చర్యం అంటే అర్థమేమిటి అంతకుముందు ఎప్పుడూ చూడనిది అదృష్టపూర్వం అద్భుతమైనది హఠాత్తుగా మీరు చూడాలి దాన్ని అకస్మాత్ దృశ్యం అని ఇలా రోడ్డుమట నడిచి ప్రతిరోజు చూసుకునే ఉంటాం అంటే దాన్ని ఆశ్చర్యమండం అకస్మాత్తుగా అకస్మాత్ అంటే నా అకస్మాత్ అకస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే అది అలాంటిది లేదని నా అస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అకస్మాత్ सो अकस्मा दाने चूस्त अंत दुटपूर्वोत् आ रिजन विधा हठात चूसर एफ चूड़ी अद्भुतम विषय अभी दाखी आश्चर्य पेर यह आत्मतत्व आश्चर्य वादी अभी इच्छा अर्थ आश्चर्य इव वत् पदा इवा अने अर्थ व आश्चर्य इव ఏనమాత్మానం పశ్యతి క్చిత్ ఆత్మ స్వరూపమును అత్యాశ్చర్యమైన విషయమా అన్నట్లుగా దర్శిస్తాడు అది సరేన దర్శనం అదే ఆత్మస్వరూపము ఎడవ అట్టి దర్శనమే ఉండాలి కాబట్టి ఎందుకంటే అది నా నేనే అది చిత్రం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆత్మ సద్రూపం సత ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ దేశకాలములకు అతీతమైన ఉనికి అదే ఆత్మ యొక్క స్వరూపం కానీ వీడు నేను ఫలానాప్పుడు పుట్టాను నేను ఇంకొకటి చచ్చిపోతానని అనుకుంటూ ఉంటాడు ఫలానా పుట్టి మరణ మరణానికి భయపడుతూ ఉండేవాడికి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 అని గొప్పతాడు అలా గొప్పతారు కూడా చాలా ఒకవేళ వాడు కనుక ఒక్క పిసరం వివేకం గలవాడయిండి లేదు దెబ్బ నా స్వరూపము ఆత్మ సచ్చిదానందమే ఏమిటి నా ప్రారంభం ఇలా ఉంది నేను దుఃఖిస్తున్నాను ఈ దుఃఖించే నా యొక్క స్వరూపమేనా సచిదానంద ఆత్మ అని ఆశ్చర్యపోతాడు అలా ఆశ్చర్యపోతాడో వాడు జ్ఞానానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్థం ఆశ్చర్యం అవసరం ఇక్కడ పాఠంలో మీరు గమనించదగ్గర ఏమిటంటే ఆ స్వరూపము ఎడలా అంటే ఆశ్చర్యము ఎవరికైతే ఉంటుందో వాడికే తెలుస్తుంది మీరు దేనికి ఆశ్చర్యపడ గీతకి మీరు ఆశ్చర్యపడక ఉపనిషత్తుగా దేనికి ఆశ్చర్యపడే మీకు ఏది ఆశ్చర్యం లేదనుకోండి అంటే అర్థం మీకు సో రొటీన్ వన్ మోర్ థింగ్ అయిపోయింది సో యూడ్ ఇట్ వాంట్ ఇట్ వాంట్ డ్రింగ్ అని చేంజ్ ఇన్ సో చూడండి భక్తునికి నిర్వచనం నేను ఇదో కొత్త నిర్వచనం చెప్తున్నా మీరు గమనించండి భక్తుడికి నిర్వచనం ఏంటంటే ఆ భగవంతుని స్వరూపము ఎడర నిరంతరంగా ఎవడో ఆశ్చర్యపడతాడో వాడే భక్తుడు శ్రీకృష్ణుని రూపాన్ని చూసినప్పుడు లేకపోతే తలచుకున్నప్పుడు ఎప్పుడు చూసినా ఎప్పుడు తలచినా ఒళ్ళు గంగుర్పాటు కలిగేంత ఆశ్చర్యం కలిగితేనే వాడే భక్తుడు అంటే ఈ శ్రీకృష్ణుడు మాకు తెలుసున్న శ్రీకృష్ణుడి దేని మేము చాలాసార్లు చూశామంటే ఇంకా వాడి భక్తుడు ఏమవుతాడు అప్పుడు వాడి భక్తుడు అనుకో సూర్యోపాసకుడు ఎవరంటే వాడు బ్రతుకున్నంత కాలం అర్ఘ్యమిస్తాడు అర్ఘప్రదానం చేసి వాడు జీవించున్నంత కాలం అర్ఘ్యమిస్తాడు పొద్దున్న అర్ఘమిస్తాడు సాయంకాలం అర్ఘమిస్తాడు మూడు అర్ఘ్యాలు పొద్దున్న మూడు సాయంకాలం మూడు కొంతమంది అయితే పొద్దున్న మూడు మధ్యాహ్నం మూడు సాయంకాలం మూడు తొమ్మిది అర్ఘ్యాలు రోజును అలాగే వీడు ఎనిమిది ఎనభై ఏళ్ళు బతికారు ఒక ఆయన కథోయత ఉపనయన ఆయన అంటే డెబ్బై ఏళ్ళు అర్ధ్యం ఇచ్చాడు అనమాట డెబ్బై ఏళ్ళు అర్ధ్యం ఇస్తే ఇంకా రేపు చచ్చిపోతాడనగా ఈవేళ ఆ సూర్యునికి అర్ఘ్యమిస్తూ అబో ఎంత అద్భుతమైన విషయం ఈ సూర్యభగవానుడు ఆ సాక్షాత్తు పరమేశ్వరుడే మండలంలో మనకి ప్రకాశిస్తున్నాడు ఎంత మహిమ ఎంత గొప్పది అని అని ఆశ్చర్యపోతూ అర్ఘమిస్తాడు వాడు వాస్తవమైన ఉపాసకుడు కాబట్టి ఆశ్చర్యం అత్యవసరం అలాగే ఆత్మ ఆత్మ జ్ఞానం వేయడలో కూడా దట్ కాన్స్టెంట్ వండర్మెంట్ కాన్స్టెంట్ ఎమేజ్మెంట్ అది చాలా అవసరం అది లేకపోతే దాన్ని మెకానికల్నెస్ లో పాడేశారు అనుకోండి మెకానికల్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని మెకానికల్ చేసి పెట్టేస్తుంది ఆ మీరు మెకానికల్ చేసేసారనుకోండి రొటీన్లో పడేశారు అనుకోండి దాంట్లో ఉండే సారం పోతుంది మనకు అది మన ఆ జ్ఞానం రాదు కాబట్టి కచ్చిత్ ఆశ్చర్యవత్ ఏనం ఆత్మానం పశ్యది ఎంత గొప్ప విషయం అండి ఆత్మజ్ఞానం అంటే అది సామాన్యమైన విషయమేం కాదు సో ఆత్మజ్ఞాని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు తు సమా సో వాక్యం ఉన్నటుండి ఇది బ్రహ్మజ్ఞాని హే బ్రహ్మజ్ఞాని ఆ కో భూండే మహేశ్వరుడు ఏదో అలా ఉంటుంది అంటే ఓ బ్రహ్మజ్ఞాని నువ్వేం సామాన్యుడు కాదే నిన్ను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ కోసం ఎక్కడ బ్రహ్మజ్ఞానే ఎక్కడ ఉన్నాడండి ఒక్కసారి దర్శనం చేసి వస్తాను అని పరమేశ్వరుడు నిన్ను వెతుకుతాడు నువ్వంతటి వాడివి అని ఓ వాక్యం ఒకటి ఉంది అంత అద్భుతమైన విషయం ఆత్మజ్ఞానము అంటే ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేను ఎందుకంటే చూడండి మనిషి చేతన స్వరూపుడయి ఉండి తాను జడమైన దేహం అనుకుంటూ ఉంటాడు ఈ మధ్య మాంసాదులతో కూడిన దేహమే నేనని అనుకుని మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ దేహము ఈ దేహము వాట్ ఆల్ ఇట్ దట్ ఈస్ ఐ దట్ ఈస్ మీ నాట్ ఐ దట్ ఈస్ మీ ఈ బాడీ అండ్ వాట్ ఆల్ దట్ రిప్రజెంట్స్ ఈజ్ మీ దిస్ ఈజ్ హౌ ఐ టేక్ మై సెల్ఫ్ టు బీ ఆ స్టాండ్ పాయింట్ నుంచి ఈ దేహముతోటి వ్యక్తి సంబంధము లేకుండగా దేహములో ప్రకటమరుతున్నా కూడా దేహానికి అతీతమైన చేతనతత్వము దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చేతన తత్వం ఏదైతే చైతన్యమేదైతే కలదో అది నా స్వరూపము అనే ఆ స్టాండ్ పాయింట్ తోటి వెన్ యు కన్సిడర్ దట్ సిచ్యువేషన్ హవ్ ఇట్ లుక్స్ నేను అసలు మెడిటేషన్లో నేనేమని చెప్పేవాడిని అంటే ఒక ఒక యు కన్సిడర్ దిస్ అని చెప్పేవాడిని వాట్ ఈస్ ఇట్ సపోజ్ ఐ హి బాడీ యు జస్ట్ కన్సిడర్ దట్ సిచ్యుయేషన్ ఇంకా ఏమని చెప్పేవాడిని వాట్ ఇఫ్ ఐ హి బాడీ వాట్ ఇఫ్ ఐ హమ్ నాట్ ది బాడీ జస్ట్ కన్సిడర్ ఇట్ స్టే విత్ దట్ ఐడియా కళ్ళు మెడిటేషన్ చేసేప్పుడు స్టే విత్ దట్ ఐడియా వాట్ ఇఫ్ ఐ హమ్ నాట్ ది బాడీ You do that, the door to an impersonal reality. Reality is impersonal. Reality is not a person. Person is the shadow of the reality, of an impersonal reality. If you don't have a shadow, you don't have a shadow. How it came? When the mind is the source of the soul, you can't stay. You can't stay. ఆ సర్వ వ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యమునకు దేహం అడ్డొస్తే అడ్డుదాడమంటే రిఫ్లెక్ట్ చేయడం అనమాట ఒక రకంగా అడ్డొస్తే ఆ వ్యక్తి వచ్చాడు సో ది పర్సన్ ఈజ్ ఎ షాడో ఆఫ్ దట్ రియాలిటీ యాజ్ దట్ రియాలిటీ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ బాడీ దేర్ ఫోర్ ఐ టేక్ మై సెల్ఫ్ టు బి ది పర్సన్ ఐ ఆమ్ ది బాడీ యాజ్ ఐ టేక్ మై సెల్ఫ్ టు బి ది బాడీ ఐ ఆమ్ ది పర్సన్ ఇది ఒక మహా అజ్ఞానం ఇది గఢాంధకారం ఈ చీకట్లో బతికిస్తూ ఉంటాం మనం మొత్తం జీవితం అంతా ఇదే చీకట్లో గడిచిపోతుంది ఈ చీకట్లోంచే మాట్లాడతాం పితాపుత్ర ఇవన్నీ పవిత్ర ఇవన్నీ ఈ చీకట్లోంచి వచ్చిన మాటలే ఇవన్నీ కదా సో వీడు మిత్రుడు వీడి శత్రువు వీడు కావలసిన వీడు పరాయి వీడు ఈ లోకానికి వెళ్ళాడు వాడు ఆ లోకానికి వెళ్లాడు వీడు పుణ్యానికి వెళ్లాడు వాడు పాపానికి వెళ్లాడు నరకానికి వెళ్లాడు స్వర్గానికి వెళ్లాడు ఈ మాటలన్నీ కూడా ఇహ ఇహ లోకానికి సంబంధించిన లోక వ్యవహారాలు తర్వాత కర్మకాండకి సంబంధించిన వ్యవహారం వ్యవహారం అంతా కూడా ఇదిగో ఈ గాఢాంధకారంలో ఉండి మాట్లాడిన వ్యవహారం శంకర భాష్యాలు చూడండి మీరు అజ్ఞానము గలవానికి మాత్రమే మొత్తం కర్మకాండ అంతా విధింపబడి స్పష్టంగా చెప్తారు వీరు అసలు ముందు ఒక వ్యక్తి అయి దేహాభిమానము గలం వ్యక్తి అయి ఇంకా దేహాభిమానము గల వ్యక్తి అయితే ఇంకా దాంట్లో జ్ఞానమే ఉందండి అదంతా జ్ఞానమే సో ఆ సిచ్యువేషన్ లో నుండి వెన్ యూ సిట్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నౌ ఫర్ ఎంజ్ యు కన్సిడర్ ది పాసిబిలిటీ అది నిజమో కాదో తర్వాత చూద్దాం జస్ట్ కన్సిడర్ ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్ యూ కన్సిడర్ ఇట్ దెన్ యూ బిగిన్ టు ఎవేకెన్ ఆ అవేకనింగ్ ఆ ఎన్లైటన్మెంట్ అన్నది ఇట్ స్లోలీ కమ్స్ దట్ ఈస్ వాట్ బుద్ధ ఈ బుద్ధుడంటే అర్థం అది బుద్ధుడంటే ఏంటంటే మనిషి అని అర్థం కాదు బుద్ధుడంటే మనిషి బుద్ధుడు ఎలా అవుతాడు ది ఎన్లైట్ అండ్ వన్ అని అర్థం ది ఎన్లైట్ అండ్ పెర్సన్ అని కూడా అనకూడదు ది ఎన్లైట్ అండ్ వన్ క్యాపిటల్ వన్లైట్ అండ్ వన్ ఎన్లైట్ అండ్ పెర్సన్ అంటే ఇంక ఎన్లైట్ అండ్ ఏ ఉంది దాంట్లో కాబట్టి ఎవడైతే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో పశ్యిదేనం అదేవిధముగా అన్య మరి ఒక ఆత్మస్వరూపము అత్యంత ఆశ్చర్యకరమైన ఒక వస్తువు ఎలాంటిదో ఇది అలాంటిది అని ఒక అద్భుతంతో దీన్ని పోల్చి మరి ఒకడు దీన్ని వర్ణించటం లోకంలో ఉన్నది తర్వాత ఆశ్చర్యవచ్చా ఏ అంటే ఒకడు ఆశ్చర్యంలాగా దాన్ని దర్శిస్తాడు ఆ దర్శించి చెప్తాడు ఆశ్చర్యంలాగా చెప్తాడు వినివాడు కూడా ఆశ్చర్యంలాగా వెళ్తాడు అది సరైన పద్ధతి దాని ఎడల అటువంటి ఆశ్చర్య భావన ఉండాలి అది లేకపోతే అది అందుబాటులోకి రాదు మేము వేదాంతం చదవడం అయిపోయిందండి పదేళ్ల నుంచి వేదాంతం ఆత్మ ఇదంతా చెప్పడం అయిపోయింది ఇప్పుడు ఇంకా అది బాధపడిపోయింది నల్గ బాగా నలకొట్టేసాం క్షుణ్ణంగా నలకొట్టేసామో ఇంక ఇప్పుడు టాపిక్ మార్చాలి అని మార్చాడు అనుకోండి ఏం టాపిక్ తీసుకుంటాడు ఇప్పుడు ఆ టాపిక్ ఏమిటి కాబ అంటే అర్థం ఏంటంటే ఈ డజన్ నో ఆత్మానర్థం ఎనీవే సరే ఇంకొకడు ఆశ్చర్యమన్నట్లుగా వింటున్నాడు తర్వాత శ్రువా దృష్ట్వానం వేద నచ్చిత్ అక్కడ శ్రువా క్షిత్ వేద నా వేద చైవ ఒకనొకడు విన్నాడు విని కూడా ఏమీ తెలియలేదు వాడికి విన్నా వింటే తెలిసిపోవాలి నాకు జనరల్గా వింటే తెలుసు రహస్యం ఉందండి ఆ రహస్యం ఏమిటో ఏమిటా రహస్యం అని అడిగేది ఇంకోటి అదైతే అది నీకు తెలియదు అన్నాడు అవును ఎందుకు తెలుస్తుంది చెప్పు చెప్తే అని వీడు అన్నాడు అంతే కదండి సపోజ్ వాడు చెప్పాడు అనుకోండి ఏమవుతున్నప్పుడు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 అప్రాప్రియేట్ వర్డ్స్ జత చేసుకోవాలి మొదటి పాదంలో గర్భేమిటి పశ్యతి కాబట్టి దృష్వా వదతి ఒక్క శృణోతి శృత్వా విని తెలియనివాడు ఒకడు చెప్పి తెలియనివాడు ఇంకొకడు చదివి తెలియనివాడు ఇంకొకడు పశ్యతి అంటే తెలుసు చూస్తున్నాడు చూడటంటే ఏదో చూసి చదివేసి పుస్తకం అంతా చదివేసి ఏమీ తెలియకుండా అలా మిగిలిపోయాడంతే ఇంకొకడు పాఠమైతే చెప్పేశాడు ఏమీ తెలియకుండా అలాగే ఉండిపోయాడు నేను విన్నాను అటువంటి పాఠాలు కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆయన పాఠం చెప్పాడు పది నిమిషాలు పాఠం చెప్పాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశాడు ఆయన ఆయనకు ఇది మన వల్ల కాదు అని తెలిసిపోయింది ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నాలుగు మాటలు ఏం చెప్తారు దాని గురించి అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ ఆర్కెస్ట్రా ఉంది కదండి వీళ్ళకి ఇలా అంటే వాళ్ళు రెడీ అవుతారు వాళ్ళు అప్పటికే రెడీగానే ఉంటారు కీ కీ అంటూనే ఉంటారు ఈ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడడానికి వీలుండదు ఒకసారి నన్ను ఎక్కడో ప్రసంగం చేయమన్నారు నా ప్రసంగం తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళది ఏదో పాటలు భక్తి పాటలు ఏదో పాడతారనమాట నేను ప్రసంగం మొదలుపెట్టా నేను అడిగాను ఎంతసేపు ప్రసంగం అంటే గెంతసేపు అంద ఓకే నేను మమ్మల్నిగా చేస్తుంటే వీళ్ళు నలుగురు వచ్చి వెనక్కాలు చేయలేదు ఎలా వెనక్కలు మధ్యలో హాఫ్ తర్వాత నేను ఆశ్చర్యపోయిన స్టేజ్ మీద కూర్చుని పాఠం చెప్తా ప్రసంగం చూస్తుంటే వెనకాలను కూర్చున్నారంటే అర్థమేది సో ఇట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్ అలాగే డిస్ట్రాక్షన్ అది పద్ధతి కాదు అది సరే ఫోన్లో డిస్ట్రాక్షన్ నేను అబ్జెక్ట్ చేద్దాం నేను ఫోన్లో ఎందుకు లేని ఊరుకున్నాను అయిపోయి వాళ్ళు ఒక తబలా తెచ్చారు తబలాలు తెచ్చారు ఇంకొక ఆయన హార్మోన్ తెచ్చారు ఇంకొక వైరల్ తెచ్చారు ఇవన్నీ మూటకట్టు ఉంటాయి వాటి వారి కేసుల్లో ఉంటాయి కదా జాగ్రత్తగా ఉప్పడం ఆరచారు ఉప్పి ఈ తబలా ఆయన తబలా సరి చేసుకుంటున్నాడు ముప్పై నిమిషాలు అయింది నేను వెనక్కి తిరిగి చూసాను చూడండి నా ప్రసంగం గంట అన్నారు ఇంకా ఇరవై ఐదు నిమిషాలు ఈ ఇరవై ఐదు నిమిషాలు మీరు కామ్గా ఇక్కడ కూర్చుంటారా లేకపోతే ఎదురొచ్చి కూర్చుంటారా లేకపోతే నన్ను ప్రసంగం సెటిల్ దిస్ ఫస్ట్ అని చెప్తే వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి వచ్చి ఎదుర్కొంటూ కూర్చుంటారు ఎనివే సో ఈ ఆర్కెస్ట్రా ఆయన్ని పురమాయించారు ఈ హార్మోని తబడ మొదలుపెట్టారు ఇప్పుడు ఆయన ఏం చేశారంటే సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అమృతం బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ జ్ఞానం సత్యం జ్ఞానం బ్రహ్మ అనే ఈ భజన ఆయన దగ్గర కూడా జపకలు పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఆ ఆర్కెస్ట్రా సహాయంతో భజన చేసి సెషన్ క్లోజ్ చేశాడు కాబట్టి నచ్చిన మీద చెప్పినా కూడా ఏమీ తెలియదు దృష్వాన్న వేద దానికి సంబంధించినటువంటి సమాచారాలంతని పరిశీలించి కూడా దృష్టివా అంటే పరిశీలించటం ఏమీ తెలియలేదు అబ్బా ఎంత ఆశ్చర్యం అండి ఇలాగంటి సబ్జెక్టు మీకు ప్రపంచంలో ఎక్కడా ఏదీ ఉండదు మామూలుగా ఏదైనా ఒక సబ్జెక్టు మీద మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీరు ఒక మీరు మాట్లాడారంటే అర్థం ఏంటి కొని ఎంతో కొంత మీకు తెలుసుంటుంది దాని మీద ఒక పుస్తకం రాశారనుకోండి మీకు ఎంతో కొంత తెలుసు దాని గురించి విన్నారనుకోండి ఒక గంట సేపు సంథింగ్ అర్ దర్ విన్నాం బట్ చదివి చెప్పి విని కూడా ఏమీ జరిగకుండా అలా శూన్యం జీరో లెవెల్లో మిగిలిపోవడం అన్నది కేవలం ఈ ఆత్మస్వరూపం దగ్గర మాత్రమే సాధ్యము అంతటి దుర్విజ్ఞేయమైన విషయము దాని అంతటి ఆ వండర్మెంట్ అమేజ్మెంట్ ఆశ్చర్య భావన ఉన్నప్పుడు మాత్రమే అది అవగాహనకు వస్తుంది అది నేను అభిప్రాయ అథవా పశ్యతి సుల్యో వదతి శృణోతి సనేక సహస్రేషు ఈ శ్లోకాన్ని ఇంకో రకంగా సేమ్ ఐడియా పుట్టిన స్లైట్లు డిఫరెంట్మే ఎలాగంటే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో యత్మానం పశ్యతి సహా ఆశ్చర్యవత్ ఇందాక ఎలా కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి అని చెప్పాం ఇప్పుడేమంటున్నావు యహ పశ్యతి సహా కశ్చిత్ ఆశ్చర్యవత్ ఎవడైతే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు ఒక పెద్ద ఆశ్చర్యము వంటి వాడు అటువంటి వ్యక్తి కోతికి ఒకడు కూడా ఉండడు తర్వాత యహ శృణోతి సహాశ్చర్యవత యహ వదతి సహా ఆశ్చర్యవతం దాని నుంచి నేను మీకు మనం చేస్తున్నాను ఆత్మస్వరూపాన్ని మానేశారు జనం చెప్పడం మానేశారు చెప్పడం ఎక్కడ ఎక్కడ చెప్పట్లేదు ఆత్మ ఆత్మస్వరూపం అంటే విచారము వేదాంత విచారము ఉపనిషత్తులు గీత మేము ఇదే చెప్తాము అని పెట్టుకుని ఓ ఆశ్రమం ఒకటి కట్టేసి బిల్డింగ్ కట్టేసి తర్వాత ఆ బిల్డింగ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోమాలు చేయడం తర్వాత ఏమో పూజలు చేయటం తర్వాత భజనలు చేయటం చేస్తున్నాం మీరేం చేయాలి ఇది మేము ఇక్కడ పూజలు హోమాలు భజనలు చేస్తాము అని చెప్పి జనం దగ్గర డబ్బు తీసుకుని ిల్డింగ్ కట్టి అది చేయాలి క్లీన్ గా ఉండద్దండి వ్యవహారం క్లీన్గా ఉండదు మీరేమో మీరు అలా చేయాలి అలా చేసే అలా చేసే దట్ ఈస్ ఎ క్లీన్ ఆపరేషన్ లేకపోతే మీరు సర్వసంగ పరిత్యాగం చేసి సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాననిష్ట సన్యాసం అంటే మరిది సర్వసంగ పరిత్యాగం చేసి ఇదిగో నేను అన్ని వదులు కూర్చున్నాను ఇక్కడ బ్రహ్మ విచారమే ఆత్మవిచారమే ఉంటుంది ఇంకేముండదు కాబట్టి అయ్యా మీరు దయచేసి చూసుకోండి అని చెప్పేసి చేయాలి చేసి పని క్లీన్ గా చేయాలి సన్యాసం తీసుకోవటం తీసుకుని ఆత్మవిచారాన్ని మొదలు పెట్టడం ఈ ఆత్మవిచారం వర్కౌట్ కాదు ఇంకా అక్కడి నుంచి యాగం అని మొదలు యాగం చేయడానికి సన్యాసం ఎందుకండీ యాగం గృహస్థులు చూసుకోవాలి కానీ సన్యాసీ యాగం చేయడం అది హృషికేశ్ లో రఖండానందజీ చెప్పారు హరిద్వారంలో ఒక యాగం ఒకటి చేయడం మొదలు ఆ యాగం చేయటానికి అదేంటే సంకల్పం చేయాలి యాగానికి సంకల్పం చేయాలి దాని పేరు గుర్తు అవట్లేదు ఏ పుస్తకంలో చదివానంటే దీన్ని ఈ మధ్యన పావన ప్రసంగ అనే పుస్తకంలో చదివాను ఆ యాగానికి పేరు కర్పాత్రజీ కూడా ఆ యాగం దగ్గర వారిని కూడా ఇన్వైట్ చేస్తారు యాగం పెట్టారు ఈ నిర్వాహకులు అందరూ సన్యాసం దశనామి ఘాట్ ఈ ఆశ్రమాలు వాళ్ళు హరిద్వారంలో పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి చాలా పెద్ద యాక్టివిటీ కూడా ఉంది వాళ్ళు ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు ధనం ఇచ్చారు ఈ సన్యాసుల నిర్వహణ సన్యాసుల యొక్క ప్రోద్బలం తోటి ఆ యాగం ఆరంభమైంది ఆరంభమైతే అప్పుడు సంకల్పం చేయాల్సి వచ్చింది సంకల్పం ఎవరి పేరు మీద చేస్తారు ఏదో పేరు మీద సంకల్పం చేయాలి కదా వాళ్ళు ఈ ఆశ్రమాలతో పేరు మీద సంకల్పం చేయకూడదండి యాగ సో అక్కడ బ్రహ్మచారి ఒక ఆయన ఆ బ్రహ్మచారిని ముందు పెట్టి ఆయన పేరు మీద సంకల్పం చేయాలని నిర్ణయం అయిపోయింది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 ఎవరంటే యజమాని ఎవరంటే ఈ బ్రహ్మచారిని ముందుకు తోస్తే ఈ దక్షిణ భారతదేశ పండితులు అబ్జెక్ట్ చేశారు బ్రహ్మచారికి సంకల్పం చేయడానికి అర్హత లేదు అని అబ్జెక్ట్ చేశారు అంటే అప్పుడు అక్కడ ఉన్న సన్యాసంన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తామండే ఆయనకి కొత్త పంచలో కొత్తగా వస్త్రధారణ చేస్తే ఆయన పేట మీద కూర్చోబెడితే మేము సంకల్పం చేయమంటారైతే అదేం కుదరదు అని ఈ దక్షిణ భారతదేశ పండితులు ఉత్తరం భారతదేశం వాళ్ళు అందరూ ఒప్పేసుకున్నారు వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు ఈ దక్షిణ భారతదేశ పండితులు ఏమన్నారంటే నో వీ డోంట్ యాక్సెప్ట్ అన్నారు అప్పుడు కణపాత్రజీ మహారాజ్ అన్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ బ్రహ్మచారికి అర్హత లేదు ఇక్కడ వీళ్ళందరికీ గొంతులో పచ్చి గలక్క ఏం చేయాలి యజ్ఞానికి కావలసిన సంబరాలన్నీ వచ్చేసి లక్షల రోజులు చేశారు ఏం చేయాలి అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరిని ఎవరు వస్తారు దాంట్లోకి నైన్ డేస్ సెవెన్ అక్కడ ఇలాగ పట్టుపంచం అభై కట్టుకు హల్ డూ దాట్ ఇట్స్ అ వెరీ ఎలాబొరేట్ ప్రాసెస్ యజ్ఞం అంటే ఆఖరికి ఎవరిలో గడ్డ మట్టుకు బతుకున్నాడు ఓ భార్యని భర్తనే తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు మేము మహాపుణ్యం వస్తుంది మీరు పావలా ఖర్చు పెట్టకలేకుండా మహాపూ కానీ చెప్పి వాళ్ళ పేరు మీద సంకల్పం చేసి మొత్తానికి ఆ యజ్ఞం చేశాను అంటే వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పటం చెప్పి వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఈజ్ ఎ వండర్ ఆశ్చర్యవత్ వదతి శృణోతి విని వాడు అందర్ ఎందుకంటే మీరు ఏదైనా ఒక ప్రవచనం చెప్తే పది వేల మంది యాభై వేల మంది వచ్చిన ప్రవచనాలు ఉంటాయి కానీ ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేప్పటికి పది మంది